క్షిరైరంగైస్తుమూ యేమే వీతాయుస్తిన ఇంద్రోధశ్రవాతిన పూషా విశ్వేగా స్క్ష్యోహరిష్టనై స్వస్తిన బృహస్పతి శాంతిశాశాంతి అజాయతే చిత్తం ఏం ధర్మా అజాస్మృతమే విజానంత పతంతి విపర్యే ధర్మా అజాస్మృత ధర్మా అంటే జీవులు అంటే మీరు నేను సో అజాస్మృత ఈ జీవులు పుట్టుక లేనివారు ఏవమేవ విజానంత వాళ్ళ ఆ సంగతి తెలుసుకోవాలి ఇలాగే ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అంతేకాని నేను పుట్టాను అంటే ఎప్పుడైతే మీరు పుట్టాను వెంటనే మీద మీరు ఒక వ్యక్తిత్వాన్ని ఆపాదించుకున్నారు ఎందుకంటే వ్యక్తి అంటే ఎలా ఉంటుందో తెలుస్తుందండి ఎప్పుడైనా మీరు శ్మశానంలో నడిస్తే తెలుస్తుందంటే ఈ బరియల్ గ్రౌండ్లో క్రిమేషన్ గ్రౌండ్లో ఏముండదు బూడి తప్పింకే ఉండదు బరియల్ గ్రౌండ్లో నడిస్తే అక్కడ ఏముంటుందంటే ఒక స్టోన్ ఉంటుంది దట్ స్టోన్ ఈస్ ది పెర్సన్ అనమాట పెర్సన్ కి ప్రత్యేక అంచేతనే మనిషి నిలబడతాడు కదా ఆ స్టోన్ కూడా నిలబడి ఆ స్టోన్ మీద ఏమైనా ఉంటుంది నైన్టీన్ డాష్ టూ థౌజండ్ సపోజ్ అంటే పంతొమ్మిది వందల పుట్టాడు ఈజ్ ఎ పెర్సన్ లివ్డ్ ది లైఫ్ ఆఫ్ ఎ పర్సన్ లైఫ్ ఆఫ్ ఎ పర్సన్ అది నశించేది పుట్టినకే నశించేది ఈ జగత్తులో సర్వము వినాశం సర్వము సర్వము ట్రాన్సిటరీ అని కాదు అంటే శాశ్వతం ఏది క్షణభంగురము ఏది స్థిరం కాదు అలా చూస్తుండగానే అది కళ స్వప్నం కరిగినట్టుగా కరిగిపోతుంది సర్వం సుఖమైన అంతే దుఃఖమైన అంతే సో ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు వాడు సేవ్డ్ ఈ సత్యాన్ని తెలుసుకోకపోతే ఏమవుతుందంటే అంత కరిగిపోయిన తర్వాత క్షిప్రెక్క అయినట్టు అయిపోతుంది క్షిప్రెక్క అయిన వాడు క్షిప్రెక్క అంటే ఓడ మునిగిపోతే వీడు ఒక్కడు అక్కడ బీచ్ మీద నిలబడి ఉంటాడు వీడొక్కడు ఉంటాడు ఓడ అయితే మునిగిపోయింది వీడు ఒక్కడూ ఉంటాడు అలా అయిపోతుంది బుతుకు ఎందుకంటే వీళ్ళు నా వాళ్ళని ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరూ కూడా జారుకుంటారు That is what life is. lesbuale ne nindhiçikel hemile. Yavari k Charl cortโ bahar e. Yavari k viol��터 atta songs for my life and his lеты blindizing this to happen. So 1929 putted lived the life of a person. Life of a person 호 who says Hmm? That is the life of a person. ఏమైంది అల్లైన్స్ వాట్ హ్యాపన్ టు ఇట్ షిప్ రెక్ట్ షిప్ ఉన్నప్పుడు షిప్లో వీడి అనుచ అనుచరులు అనుయాయులు వీడి సంపదలు వీడి భోగాలు అన్నీ ఉంటాయి ఆ షిప్లో సముద్రంలో ఉంటుంది ఆ షిప్ కాస్త విరిగిపోయి మునిగిపోతుంది అంటే వీడి సంపద సముద్రంలో పడిపోతుంది వీడి వీడి వాళ్ళందరూ ఎవరిదాన్ని వాళ్ళు కొట్టుకుపోతారు వీడి దాంట్లో ఏం మిగలదు వీడు ఒక్కడో నిలపడి ఉంటారు షిప్ మనిషి జీవితం అలా అయిపోతుంది ప్రతివాడికి అదే సమస్య దాంట్లో ఏమీ లేదు కాబట్టి వీడి వ్యక్తిగా జీవించాడు నాది నా వాళ్ళు అని పోవేశాడు నేను నేను అంటూ బతికాడు టూ థౌజండ్ ఏమైంది క్లోజ్ స్టోరీ అయిపోయింది ఏమండి మధ్యలో ఏమిటి వీడి లైఫ్ మధ్యలో డ్యాష్ డాష్ అంటే అర్థం ఏంటండి ఏమీ లేదని అర్థం 1929-2001. So, the person is a myth. Person is a myth. The person is a myth. The person is a myth. 1929-2001. That is a person. Person is a myth. All of these people have been told, they have been told, that they have been told by the people of God. తర్వాత మనకి మామూలుగా అనుభవంలో ఉండేటువంటి విషయాన్ని కూడా కాదు చాలా విరుద్ధంగానే ఉంటుంది విడ్డూరంగానే ఉంటుంది కానీ మరి సత్యాలు అలాగే కఠోరంగానే ఉంటాయి చూడండి మీరు నేను ఒక వ్యక్తిని అని మీరు అనుకుంటున్నారు ఎందుకన్నా అలా అనుకుంటున్నారు వాట్ ఈస్ ది బేసిస్ నేను ఫలానా వ్యక్తిని అని అనుకోవడానికి బేసిస్ ఏముంది అక్కడ వ్యక్తులు లేరు వ్యక్తులు వ్యక్తులను వీళ్ళు భ్రమపడ్డమే తప్ప వ్యక్తులేమీ లేవు ఇప్పుడు సముద్రంలో తరంగ వ్యక్తులు ఏమైనా ఉన్నాయా ఈ తరంగం లేరు ఆ తరంగం లేరు ఆ తరంగం లేరు అని వ్యక్తిగత వ్యక్తిగతమైన తరంగాలు ఉంటాయి ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు ఉన్నది సముద్రం ఆ సముద్రంలో ఈ తరంగములన్నీ అపియరెన్స్ తప్ప అవేం లేరుగా లేరు కాబట్టి ఒక తరంగము నేను తరంగము ఫలానా తరంగము నేను ఫలానా తరంగము అని అనుకోవడంలో తెలిపేటట్లేమీ లేదు అలాగే మనం కూడా ఫలానా వ్యక్తి అని అనుకోవడం పొరపాటు అది అలా మీరు ఎప్పుడైతే ఒకడు తాను ఫలానా వ్యక్తి అనుకుంటాడో వ్యక్తి ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడు పుట్టుక మరణము వాడి హిస్టరీ అంతా ఉంటుంది దాన్ని ఇంగ్లీష్లో హిస్టారిక్ సెల్ఫ్ అంటారు వ్యక్తి అంటే హిస్టారిక్ సెల్ఫ్ తనని తాను ఒక హిస్టారిక్ సెల్ఫ్గా ఎప్పుడైతే స్వీకరించినాడో చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వ్యక్తులుగా భాషిస్తారు ఏమంటే ఇది మామూలుగా దిస్ ఈస్ హౌ వీ లీవ్ నేను ఒక వ్యక్తిని నా చుట్టూ వీళ్ళందరూ వ్యక్తులు ఈ వ్యక్తుల్లో కొందరు నా వాళ్ళు కొందరు పరాయి వాళ్ళు కొందరు శత్రువులు కొందరు మిత్రులు కొందరు మంచివాళ్ళు కొందరు చెడ్డవాళ్ళు అని ఈ రకంగా మనం విభాగం చేసుకుని ఆ విధంగా మనకి మనమే సుఖదుఖాలను నిర్మాణం చేసుకుంటూ ఉంటాం మీరు ఎప్పుడైతే శత్రువులను మిత్రులను సృష్టించుకున్నారో మీకు సుఖాన్ని దుఃఖాన్ని మీకు మీరే సృష్టించుకున్నారు మీరు శత్రువులను సృష్టించుకోవడం ద్వారా దుఃఖాన్ని మిత్రులను సృష్టించుకోవడం ద్వారా సుఖాన్ని మీకు మీరే సృష్టించుకున్నారు దేవుడు సృష్టించడు దెయ్యము సృష్టించడు ఎవళ్ళు సృష్టించడు మీకు మీరే సృష్టించుకున్నారు సుఖ ఈ ద్వంద్వాలను నిర్మాణం చేసుకోవడం ద్వారా ఈ ద్వంద్వాలన్నిటికీ మూలంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వం ఏది గలదో దాని యొక్క యథార్థత ఎంత అది ఎంతవరకు సత్యము అని కనుక మీరు పరిశీలించినట్లయితే నేను మనం చేస్తాను అనేవాడు లేడు కేవలము స్మృతులు మాత్రమే గలవు స్మృతి అంటే కొన్ని గుర్తులు ఉన్నాయి ఈ గుర్తులు గుర్తులు కాదు స్మృతు అనే పదమే బెటర్ రికలెక్షన్స్ ఏమో కొన్ని ఉన్నాయి వాటిల్లో కొన్ని మంచివి కొన్ని చెట్వి ఉన్నాయి బాల్యము గుర్తు ఉన్నది ఆ బాల్యంలో కొన్ని అంశాలు ఉత్స ఉల్లాసాన్ని కలిగిస్తాయి మరి అంశాలు దుఃఖాన్ని కలిగిస్తాయి అలాగే యవ్వనము అలాగే మధ్య వయస్సు వయస్సు పెరిగి పొలది ఈ స్మృతులు అలాగ గుట్టలుగుట్టలుగా పేర్కొంటాయి కాబట్టి అక్కడ వాడు ఉన్నాడంటే వాడు వ్యక్తేమీ కాదు ఆ స్మృతుల యొక్క ముద్ద అంటే స్మృతుల యొక్క సమాహారము తప్ప అక్కడ ఒక సాలిడ్ రియల్ పిర్సోనా అనేది ఏమీ లేదు ప్రతి మనిషి కూడా కొన్ని స్మృతుల యొక్క సమాహారము మాత్రమే ఈ స్మృతులలో వీడు బంధింపబడి ఉంటాడు ఆ బంధం యొక్క సీక్రెట్ ఏమిటంటే ఈ స్మృతులన్నీ కలిసి వాడికి ఒక హిస్టారిక్ సెల్ఫ్ చారిత్రక వ్యక్తిత్వాన్ని కాలముచే నిర్ధారింపబడే వ్యక్తిత్వాన్ని కాలము యొక్క గుప్పెట్లో దేశము యొక్క పరిచ్ఛేదంలో ఇరుక్కుని ఉన్నటువంటి ఇంప్రిజండ్ పర్సనాలిటీని ఈ స్మృతులు వాడికి నిర్మాణం చేసిస్తాయి ఆ పర్సనాలిటీ తానని వాడు అనుకుంటూ ఉంటాడు ఇది విపర్యము హ్యూజ్ మిస్టేక్ ఇట్ ఈస్ వాస్తవంలో వ్యక్తులు ఎవరు లేరు ఉన్నవి స్మృతులే ఆ స్మృతులే స్మృతులు అంటే ఏమిటండి ట్రాన్సీటర్ని అవి అశాశ్వతములు స్మృతి ఎలా ఉంటుంది అది కొంతకాలం ఉంటుంది ఆ తర్వాత ఏమవుతుంది చెరిగిపోతుంది స్మృతి చెరిగిపోతే వీడి వ్యక్తిత్వంలో ఒక ఒక సెక్షన్ చెరిగిపోయిందంటే స్మృతంత స్మృతి చెరిగిపోవడంతో పాటు కానీ వ్యక్తిత్వం కూడా చెరిగిపోతుంది యు కెనాట్ బిలీవ్ ఇట్ ఆ వ్యక్తిత్వము ఆ స్మృతి చెరిగిపోవడం జరిగిపోయిన వ్యక్తిత్వం కూడా చెరిగిపోతుంది ఏ వ్యక్తిత్వాన్ని గురించి మీరు మాట్లాడుతున్నారు వ్యక్తిత్వం అనేది వాస్తవము కానే కాదు మీరు ఆ విధమైనటువంటి భ్రమలో ఉండటానికి అలవాటు పడ్డారు తప్ప కాబట్టి ధర్మా అజాస్మృతా వాస్తవంలో ధర్మములు పరిచ్ఛిన్నమైనటువంటి జీవులు అనేవాళ్ళు ఎవళ్ళు లేరు ఏవం చూద్దాం ఏం యథోక్తేభ్యో హేతుభ్య జాయతే చిత్తం ఇక్కడ టీకాకారులు ఏమన్నారంటే బ్రహ్మణ చిద్రూపస్య అజత్వముపపాదితం మీరు బ్రహ్మస్వరూపులు బ్రహ్మస్వరూపులు అంటే మీకు నమ్మబుద్ధి కాదు ఎందుకని ఆ బ్రహ్మ అనే దాని యొక్క పరిభాష ఒకటి మీకు అడ్డొస్తుంది దేవుడు ఒక పరిభాష మీకు అడ్డొస్తుంది నేను అల్పుడను దేవుడు అధిపుడు అని దేవుడికి మధ్య మనకి మధ్యలో మనస్సు చేత కల్పించబడిన ఒక అగాధము మనకు అడ్డొస్తుంది ఆ అగాధం తప్పిస్తే అక్కడ ఏమీ లేనే లేదు అది వెరీ సింపుల్ ఇట్ ఈజ్ వెరీ సింపుల్ ఓసారి నేను ఒక ఒక విఐపిని అనుకోకుండా కలిశా ఏదో ఏదో విమానంలో ప్రయాణం చేస్తుంటే ఓ వీఐపీ కలిశాడు నా పక్కనే కూర్చున్నాడు వీఐపి వెరీ సెలబ్రిటీ పర్సన్ కూర్చున్నాడు మొట్టమొదట నేను అనుకున్నాను అమ్మ బాబోయ్ ఈయన చాలా గొప్ప మహాపురుషుడు కోట్లాది ప్రజలు ఈయన్ని ఆరాధిస్తూ ఉంటారు ఈయన పక్కన కూర్చోవడం నా మహాభాగ్యం అని నేను సంతోషపడితో ఆయా మీరిది అని రెండు మాటలు మాట్లాడితే ఆయన ఏమన్నాడంటే నేను అన్నాను మీకు చాలా గొప్ప అబ్బయ అదేం లేదండి నేను మీలాంటి వాడినే అని అన్నాడు విచ్ ఈస్ ద గంటసేపు కలిసి ప్రయాణం చేసేప్పటికీ అతను మనలాంటి వాడే అని తెలుసుకోబట్టి మనం ఒక వీఐపీ అనే మనిషి మీద ఏదో ఆరోపణ చేసి ఆయన ఇంతటి వాడు అంతటి వాడు నేను చాలా తక్కువ వాడిని ఆయన చాలా గొప్పవాడని మనం ఆరోపణ చేసుకోవడం బట్టి ఆయనకి మనకి మధ్యలో పెద్ద అగాధం మనకి భాషిస్తుంది ఆ మన మనస్సు పెట్టుకున్నా కాదు అంతకంటే వేరే ఏమైనా బాంబేలో విమానం ఎక్కాను నేను సందర్భంలో హైదరాబాదులో దిగేపటికి ది సో కాల్డ్ వీఐపీ ఈజ్ జస్ట్ లైక్ అనదర్ పర్సన్ హీ హాజ్ హీజ్ గుడ్ క్వాలిటీస్ అండ్ హీ హాజ్ హిజ్ వీక్నెసెస్ like myself and uh, i can help him as much as he can help me that's it devudu kuda ante devudane devudane oka vyakti emi kaadu niroham vyakti kaadu meeru mimmalona oka vyaktiga sweekarinchabatti devudu inko vyatte ayadu avunde vidu tan tanake anuvadarupanga untadu devudu he is a translation of his own personality in a, in a bigger uh, dimension. That's all. If we do it, we can do it again. If we do it again, we can do it again. If we do it again, we can do it again again. It is all loka-anuvadame, loka-drishti-yakka-anuvadame, that's what we call anthropomorphic God. So this anthropomorphic God, it is a ఇది వెరీ డిస్టెంటేటిస్ ఆ గాడ్ని మనం చాలా దూరంగా మనం పెట్టు కూర్చుంటాం దాని కారణంగానే మనకి ఆ గాడ్ దూరంగానే ఉండిపోతాడు మన భావన కారణంగా మన పరిభాష కారణంగా వాస్తవంలో విజ్ఞానం శాంతం అదే పరబ్రహ్మ శాంతం అద్వయం విజ్ఞానం మీరు యూ జస్ట్ రిమైన్ ప్యూర్ అవేర్నెస్ ప్యూర్ అవేర్నెస్ బీఎలోన్ బి ఎలో మీరు ఒంటరిగా ఉండాలి ఒంటరిగా ఉండాలి ఒంటరిగా ఉండాలంటే తలుపులు వేసుకుంటే ఒంటరిగా అవుతామా అవరు ఎందుకంటే తలుపులు వేసుకుని మీరు పది మంది గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటారు కొంతమంది తమలో తామే మాట్లాడుకుంటారు మామూలుగా నడిచి వెళ్తూ ఏదో మాట్లాడుతుంటారు అంటే ఏమిటి అతని మనస్సులో పూర్వపక్షం సిద్ధాంతం నడిచిపోతుంటాం అవతల వాడేదో చెప్పాడు దానికి ఏం రిప్లై ఇచ్చాడు ఈయన రిప్లైకి మళ్ళీ వాడేదో చెప్పాడు దానికి ఏం ఇదంతా నడిచిపోతుంది మనస్సు అతను ఒంటరిగా ఉన్నట్టు లెక్క ఒంటరిగా లేడు అత ఇద్దరు ముగ్గురు ఉన్నారు అతను ఒకప్పుడు ఐదారుగురు కూడా ఉంటారు దీని మీద పూజ స్వామీజీ జోక్ వేస్తారు వెరీ ఇంట్రెస్టింగ్ ఐ ఫైల్ దట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆయన ఏమంటారంటే వీడు వివాహ ప్రయాణంలో ఎన్ని టిక్కెట్లు కొట్టాడు ఒక టికెట్లు కొట్టాడు వీడు దిశానికి నాలుగో ఐదో కొదాలి ఎందుకంటే వీడితో పాటుగా వీడి భార్య వీడి పిల్లలు వీడి పిత్రులు వీడి శత్రువులు ఇంకో అండల మంది ప్రయాణం చేస్తున్నారు ఆ గడ్డసేపులో వాళ్ళందరూ వాళ్ళ లోపల ఉన్నారు కానీ ఒకటే టికెట్ ఇస్తున్నాడు వీడు న్యాయంగా అయితే నాలుగైదు టికెట్లు ఇవ్వాలి అని అంటారు పాయింట్ వెల్ మేడ్ అది ఒంట ఎందుకైంది అది కాదు నేను మొన్న చెప్పాను చూడండి విజ్ఞానం శాంతంద్వయం అంటే i am alone ayam elon ante artham edutulustunandhi i belong to nobody nenu evvallaki chandanu evvallu naaku chandaru asanga taruvaka i own nothing maadi anadaddadi edi ledhu taruvata na yendo nenu aaropinchukunna vyaktitva edi kalado nenu idi nenu adi all that drop i am nothing i am nothing i am a nobody i own nothing i belong to none and the none belongs to me all right then you have to even the intellect you do not own intellect you have to give up what all you know you have to give up your doctrines your teachers your traditions everything you give up. you do not belong to anything everything you have to give up and just be pure being vidyanam shantam adhay adhe parambrahma a parambraham we are so but you are not a person you are parambrahma swarupa అది ఆ విషయాన్ని ఈ శ్లోకంలో బ్రహ్మణ చిద్రూపస్య మీరు చిద్రూపులు అజులు బ్రహ్మ ఏమిటి చిద్రూపుడు అజుడు మీ స్వరూపము చిన్మయ సత్ చిమయ సత్ మీరు సర్వమును జారవిడిచి అలా నిలిచి శుద్ధ చిద్రూపంగా నిలిచి ఉన్నప్పుడు మీ స్వరూపమేమి చిన్మయ సత్ అంటే చిదావేశముతో నిండిన సత్ అది మీ అదే పరబ్రహ్మ దాని ఎందు అద్వయం రెండవది లేదు అది మీకు అనుభవంలో వస్తూనే ఉంటుంది కాబట్టి మీరే పరబ్రహ్మ సోహం సోహం యూ కెన్ డిక్లేర్ సోహం యు కెన్ డిక్లేర్ శివోహం యు కెన్ డిక్లేర్ అది మీ స్వరూపం అది ఆ పాయింట్ చెప్పారు ఇంతకు ముందు శ్లోకంలో విజ్ఞానం శాంతమంత దాన్ని ఇప్పుడు ఉపసంహారం చేసేసుకున్నారు ఇలా తెలుసుకుంటేనే మీరు కృతార్థులవుతారు అంటే అది ఉపసంహారం అన్నమాట అని టీకాకారులు దాన్ని మనకి ఆ శ్లోకాన్ని ఇంట్రడ్యూస్ చేశారు సో ఈ విధంగా పైన చెప్పిన హేతువులన్నింటి చేత నే చిత్తం చిత్తము పుట్టుటలేదు అంటే ఘటము పుట్టినది అన్నాడు నేను మీకు గుర్తు చేస్తున్నా చిత్తన్న జాయతే చిత్త దృశ్యం న జాయతే అనే ఒక శ్లోకం ఒకటి ఉన్నది ఘటము పుట్టినది అన్నాడు చూడపా ఘటమేమీ పుట్టలేదు ఏది ఘటంగా పుట్టింది ఘటం పుట్టిందన్నావు కదా నువ్వు మెటీరియల్ ఏమిటి ఘటానికి మట్టి మట్టి ఘటముగా పుట్టింది ఇప్పుడు మట్టి ఏ రూపంగానూ పుట్టలేదు ఎందువల్ల తెలిసిన మట్టి మట్టిలాగే ఉంది ఏమంటే మట్టి ఉందా మట్టి పుట్టిందా ఉంది మట్టి ఘటముగా పుట్టిందని అంటాడు కదా ఉపాధానం అంటే మరి అదే మట్టి ఉందా మట్టి పుట్టిందా మట్టి పుట్టలేదు మరి మట్టి పుట్టకపోతే ఏది పుట్టింది ఇప్పుడు ఘట ఘటం వచ్చింది కదా ఏది పుట్టింది చెత్తం జాయి అని చెప్పాం కాబట్టి మట్టి ఘటమై పుట్టలేదు మరి ఈ ఘటము యొక్క జన్మ ఎక్కడ ఈ ఘటము యొక్క జన్మ మట్టి ఎందు కాకపోతే ఇంక దేని ఎందు నీ చిత్తమునందు ఘటాకార వృత్తి యొక్క జన్మయే ఘటం యొక్క జన్మగా స్వీకరించాలి ఇది ఎలాగంటే స్వప్నం మీరు స్వప్నంలో ఘటం పుట్టింది స్వప్నంలో ఘటం పుట్టిందంటే ఏమిటి పుట్టింది అక్కడ చిత్తమే ఘటాకారంగా స్ఫురించిందంటే చిత్తమే పుట్టింది ఏ చిత్తం కూడా పుట్టిందా ముందు ఘటము మట్టి పుట్టిందని నిరాకరించిన తర్వాత దానికోసం చిత్తమునందు పుట్టింది అంటాడు అంటే క్షణిక విజ్ఞానవాదిని ఆలంబనంగా చూసుకుని బాహ్యార్థవాదిని తిరస్కరిస్తాడు ఏ ఇంకా క్షణిక విజ్ఞానవాది వీడు నా పక్షానికి కాబట్టి ఏది పుట్టింది విజ్ఞానమే పుట్టింది ఘటాకారంగా విజ్ఞానం కూడా పుట్టలేదు చిత్తము కూడా పుట్ పుట్టిందా చిత్తం ఘటంగా పుట్టిందా చిత్త ఊరికే స్ఫురించింది మీరు ఘటం అనుకోబట్టి ఘటం తప్ప అక్కడ ఘటం అనేది లేనేలేదు చిత్త ఊరికే అలా స్ఫురించింది ఇప్పుడు సినిమా తెర మీద బొమ్మ పడింది ఆ కాంతి బొమ్మగా పుట్టిందా అబ్బే కాంతి కాంతిగానే ఉంది ఆ కాంతి కాంతిగా ఉండగా బొమ్మని మీరు అనుకున్నారంటే చిత్తము పుట్టలేదు మరి చిత్తం మట్టి పుట్టక చిత్తము పుట్టక ఈ ఘటన ఎలా పుట్టిందండి పుట్టలేదు అజాతవాదం ముందు ఘటం పుట్టలేదు కాబట్టి క్షణిక విజ్ఞానవాదిని కూడా తిరస్కరిస్తున్నారు కాబట్టి చిత్తం కూడా పుట్టుటలేదు ఏవర్మా ఆత్మాన అజాస్మృతా బ్రహ్మవిద్ది అవునండి బ్రహ్మవేత్తలు చెప్తారు ఏమని చెప్తారు ఎలా అయితే ఘటము అజమో చిత్తము అజ ఘటం పుట్టలేదు చిత్తం పుట్టలేదు నిత్యలు అసత్యములు గనక వాటికి పుట్టుకలేదు ఆత్మచైతన్యం సత్యం గనక దీనికి పుట్టుకలేదు బ్రహ్మవేత్తలు ఏమని చెప్తున్నారంటే ధర్మా అంటే ఆత్మలు దేహభేదాభిప్రాయణ ఆత్మన ఆత్మానహాయికి బహువజనం అనేక దేహాలను మనస్సులో పెట్టుకుని ఆత్మానహాని బహువచనం వేశారు జీవులని అనేకులుగా స్వీకరిస్తూ కాబట్టి ఆ స్వీకారాన్ని అనువదిస్తూ ఆత్మానహాని బహువచనం కాబట్టి ఈ జీవులు వీళ్ళు పుట్టినవారు కాదు అజులు అని చెప్తారు ఎవరు చెప్తారు బ్రహ్మవేత్తలు చెప్తారు మీరు బ్రహ్మవేత్తలను అడిగితే అలా చెప్తారు ఒక నా దగ్గరకు వచ్చారు ఏమండీ నేను మనుషులే పుట్టానంటే బాగా పుణ్యమని చేస్తుంటారు కాబట్టి పుట్టానా అని ఇలాంటి ప్రశ్న ఏదో అడిగాడు ఇలాంటి ప్రశ్నలు రెగ్యులర్గా అడుగుతా ఈ ప్రశ్న అడిగితే నేను చెప్పాను చూడదాయా నీకు నేను రెండు రకాల సమాధానం చెప్తా నీకు ఏది నచ్చితే అది తీసుకో అని నేను అన్నా కాదు మీకు నచ్చిన సమాధానం చెప్పండి నాకు నచ్చిన సమాధానం నీకు నచ్చకపోవచ్చు అలాగా చెప్పండి అయితే నువ్వు పుట్టనే లేదు నాకు నచ్చిన సమాధానం నేను నచ్చితే తీసుకో అది నీకు నచ్చకపోతే చెప్పి ఇంకో సమాధానం చెప్తాను నువ్వు పుట్టలేదు కాబట్టి ఆత్మస్వరూపం తెలుసున్న వాళ్ళు అలా చెప్తారు అందరూ అలా చెప్పరు ఆత్మస్వరూపం తెలుసున్న వాళ్ళే ఇలా చెప్తారు ఆయన ఒక ఆయన టీవీలో చెప్తున్నారు మీకు ఇదే ఆశ్చర్యపోయింది ఆయన ఏమని చెప్తున్నారంటే మీరు ఎప్పటికప్పుడు జాతకాలు చూసుకుంటూ ఉంటే మంచిది మీరు జాతకాలు ఎప్పటికప్పుడు చూసుకోకపోతే మీరు ఫెయిల్ అయిపోతూ ఉంటారు ఒకసారి ఫెయిల్ అయిపోతారు రెండోసారి ఫెయిల్ అయిపోతారు మూడోసారి కూడా ఫెయిల్ అయిపోతారు అప్పుడు మీకు జీవితం అంటే మీకు ఒక నిరుత్సాహం కలిగిపోతుంది మీకు ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోతుంది కాబట్టి ఎప్పటికప్పుడు జాతకాలు చూసుకుంటుంటే ఆత్మవిశ్వాసం గట్టిగా ఉంటుంది అని చెప్తున్నారు ఈ రివర్స్ ఆర్గ్యుమెంట్ ఎలా చెప్తున్నారు ఆయన టీవీలో చెప్తున్నాడమ్మా నేను ఆయన అడుగుదాం అనుకున్నా మీరు ఎప్పటికప్పుడు జాతకాలు చూసుకుంటున్నారు కదా మీ జీవితంలో సుఖదుఖాలు ఒడుదుడుపులు అలా కలిసి వస్తున్నాయా లేకపోతే ఇంకా సుఖం తప్ప ఇంకా దుఃఖం అనేది లేకుండా అన్ని సక్సెస్ఫుల్ గానే ఉన్నారా మీరు అడుగుదాం అనుకున్నాం లేకపోతే పోనీ మీరే నాకు చెప్తూ ఉండండి ఎప్పటికప్పుడు నేను జాతకాలు చూసుకుంటూ జాగ్రత్త పడుతూ ఉంటాను ఇంకా నాకు జీవితంలో దుఃఖం ఉండదని మీరు హామీ ఇస్తారా అని అడుగుదాం కాబట్టి మీరు ఎవళ్ళని అడిగితే దానికి తగ్గట్టు వాళ్ళు చెప్తారు ఈ వేదాంత విద్యార్థులు కూడా ఎలా ఉంటారంటే యమునా తీరే యమునాదాస గంగా తీరే గంగాదాసహ అన్నట్టుగా ఉంటారు ఏ రెండక గొడుగు పట్టేస్తో ఇక్కడ ఇది అక్కడ అది అన్నట్టుగా ఉంటారు ఎక్కడికక్కడికే దేనికి దానికే కాంప్రమైజు ఎందుకో తెలుసిన ఒక స్థిరమైనటువంటి స్టాండ్ ఏమి దే ఆర్ నాట్ డూయింగ్ ఏ గ్రేట్ సర్వీస్ టు దిశ లే జీవితము సుఖ దుఃఖాలు ఆ ప్రవాహం ఉంటుందండి అది ఒక డైనమిక్స్ ఉంటుంది ఇప్పుడు రైలుందండి ఇక్కడ బయలుదేరుతుంది ఏపీ ఎక్స్ప్రెస్ అది ఇరవై గంటల తర్వాత ఢిల్లీ వెళ్తుంది దానికో డైనమిక్స్ ఉంటుంది దాన్ని కాజీపేట దగ్గర తెలంగాణ రాస్తారు ఒకవేళ ఆపేస్తారు అది ఒక గంట సేపు డిలే అవుతుంది మళ్ళీ బలహార షా వెళ్ళేప్పటికీ అరగంట కవర్ చేసుకుంటాడు ఆ తర్వాత మళ్ళీ ఇంకో చోట దానికి ఏదో సిగ్నల్ రాక ఆగిపోతుంది మళ్ళీ కవర్ చేసుకుంటాడు అది ఒకప్పుడు కరెక్ట్ టైం గడిపోతుంది ఇంకోప్పుడు ఒక గంట లేటు కాలుతుంది ఇంకోప్పుడు ఆరు గంటలు లేటు కాలుతుంది దీన్ని మీరు జాతకాలు వేసేదో పరిశీలిస్తానంటే ఏమీ వర్కౌట్ కాదు అది ఇట్ హ్యాజ్ ఏ డైనమిక్స్ ఆ డైనమిక్స్లో అది పోతూ ఉంటుంది జీవితం ఏపీ ఎక్స్ప్రెస్ లాంటిది అదో డైనమిక్స్ ఉంటుంది దానికి అదలా పోతూ ఉంటుంది దాన్ని అలా పట్టేసుకుని నేను నాకు అనుకూలంగా చేసేస్తానంటే మీరు భంగపాటు చెందుతారు మీరు టెన్షన్లో పడుకుంటారు స్ట్రెస్ అవుట్ దాన్ని మీరు వర్కౌట్ చేయలేరు మీరు మ్యానిపులేట్ చేయలేరు దాన్ని దాంట్లో కూర్చొని అలా వరి అయిపోతారు తప్ప దాన్ని మీరు మ్యానిపులేట్ చేయలేరు మీరు కొంచెం రిలాక్స్ అవ్వడం నేర్చుకోవాలి అంటే ఇంకా రైలు ఎక్కాము ఓసారి ముందు వెళ్తుంది ఇంకోసారి ఆలస్యంగా వెళ్తుంది వెళ్తూ ఉంటుంది నేను ఇక్కడ గౌతమి వెళ్ళి కాకినాడ వెళ్తాను గౌతమి ఎక్కి కాకినాడ వెళ్తాను గౌతమి ఎక్స్ప్రెస్ సూపర్ ఎక్స్ప్రెస్ ఆల్వేస్ లేట్ ఆల్వేస్ లేట్ వాడు సూపర్ ఎక్స్ప్రెస్ అంటాడు సూపర్ ఫాస్ట్ అంటాడు ఎందుకంటే టు కలెక్ట్ సమ్ ఎక్స్ట్రా మనీ అలా అది ఎప్పుడూ టైంకి వెళ్ళదు ఎప్పుడూ లేటే దాంట్లో కూర్చొని ఊరికే చిట్టపట్లాడిపోయి చీకాకు పడిపోతే ఏమీ లాభం లేదు రిలాక్స్ అయిపోవాలంటే వెళ్ళప్పుడు వెళ్తుంది ఒకప్పుడు అనుకూలంగా ఉంటుంది ఇంకొప్పుడు ప్రతికూలంగా ఉంటుంది టేక్ థింగ్స్ యాస్ థి కమ్ అంటే ఈక్వానిమిటీ ఉండాలి అదేదైనా ఉపయోగపడుతుంది తప్ప నేను దాన్ని కంట్రోల్ చేస్తాను నా కమాండ్ని చేస్తానంటే యు ఆర్ ఇన్ ట్రబుల్ కాబట్టి నేను ఎందుకు చెప్పాను ఈ కథంతా నాకే తెలీదు కాబట్టి ఆత్మ బ్రహ్మవిద్భి అజాహస్మృత బ్రహ్మవేత్తలు ఏమంటున్నారంటే ఈ జీవులకు పుట్టుక లేదు అని బ్రహ్మవేత్తలు చెప్తారు అందరూ అలా చెప్పరు అందరూ ఏదోదో చెప్తారు పిచ్చి ఎల్లో చెప్తారు ఏదైనా లోకంలో సో బ్రహ్మవేత్తలు చెప్తారు ఏమని చెప్తారు అజాస్మృత నేను భగవద్గీత రెండో అధ్యాయం చూస్తున్నాను ఈ మధ్య నీదో ఒకటి కొట్టుకున్నాను భగవద్గీత రెండో అధ్యాయం శంకర భాష్యంతో సహా అలా చూస్తూ ఉండడం తెల్లం కొండ వారు ఏమంటున్నారు ఆనందగిరి ఏమంటున్నాడు అలా చూస్తూ ఉండడు చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అదేదో కొత్తగా చదువుతున్నట్టుంది మనం చదివిన పుస్తకం చదువుతున్నట్టు దాంట్లో శ్రీకృష్ణుడు తస్మాదపరిహార్యర్థేనత్వం శోచితు అర్హసి జాతస్య ధ్రువ మృత్యుధ్రువం జన్మ మృతస్యచ దానికి తెలుగు అనువాదం ఏమిటో చెప్పంటారా శంకరుల భాష్యాలకి ఏమిట్రా నువ్వు వలవలా ఏడుస్తున్నావు దేనికోసం ఏడుస్తున్నావు ఏమిటా అలాగా రోధిస్తున్నావే అంతలా రోధిస్తున్నావు దేనికోసం తత్ర కా పరిదేవన వలవలా ఏడు గుండె బాదుకుంటున్నావురా నువ్వు దేనికోసం గుండె బాదుకుంటున్నావమ్మా దేనికోసం పోతాడనా పోతాడనా పోయాడనా నువ్వు ఉంటావా నువ్వు పోతున్నావుగా ఇంకా దేనికోసం ఏడుపు నీ స్వరూపంలో నాశమే లేదో అది తెలుసుకో ఎందుకురా అంతల్లాగా పనిమి పనివి ఏడుస్తున్నావు ఈ ప్రయోగం కొత్త ప్రయోగం పనిమి పనివి ఏడ్చుట అంటే వెక్కి వెక్కి ఏడుచుట ఏనుకోసం వెక్కి వెక్కి ఏడుస్తున్నారు దేనికోసం పోయింది నా ఏమిటి పోయిందని ప్రాణం పోయిందనా డబ్బు పోయిందనా ఏది పోయిందని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు నత్వం శోచు మరసి నీకు శోకించటానికి నీవు తగవు నీ స్వరూపం బ్రహ్మయ్యుండి నీకు శోకించటానికి నీవు తగవు అని ఒకసారి కాదండి ఎన్నిసార్లు అంటాడు శ్రీకృష్ణుడు మూడు నాలుగు సార్లు శ్రీకృష్ణుడు అంటాడు ఉపాధి పన్నెండు సార్లు శంకరులు అంటాడు ఆ భాష్యం అక్కడక్కడ నేను అనుకుంటాను వేదాంత విద్యార్థులు మేము భగవద్గీత చదువుతున్నాం వేదాంతం చదువుతున్నాం అని అంటారే తప్ప దాని సారాన్ని వంట పట్టించుకున్నది ఎక్కడా ఉన్నట్టు కనపడదు మళ్ళీ సంసారం సంసారమే భగవద్గీత భగవద్గీత సంసారం సంసారం ఎప్పటికప్పుడు పరగడుకు అలా అలా అనిపించింది ఆ భాష్యం చూస్తూ ఎనీవే కాబట్టి బ్రహ్మవేత్తలు ఏమని చెప్తారంటే జీవా అజాస్మృతాహ ఇప్పుడు చూడండి మీరు పుట్టాను అని చెప్పాలి అంటే మీరు ఒక వ్యక్తి అయ్యి ఉండాలి ఒక వ్యక్తి ఉండాలి అప్పుడే పుట్టేను అని చెప్పగలుగుతారు తర్వాత పుట్టేను అని చెప్పబట్టి మీరు ఒక వ్యక్తి అవుతారు అలాంటి అన్యోన్యాశ్రయం ఉంటుంది దానికి కావండి తర్వాత నేను ఫలానా వ్యక్తిని ఫలానాప్పుడు పుట్టాను అని మీయందు మీరు ఒక పరిచ్ఛిన్న వ్యక్తిత్వాన్ని ఆరోపించుకోవడానికి మూలమేమిటండి స్మృతి మెమొరీ ఉండాలి మీకు చిన్నపిల్లవాణి ఎందు స్మృతిలో ఏమీ ఉండవు చేతనే చిన్నపిల్లవాడు ఒక వ్యక్తిగా ఉండడు ఒక తత్వంగా ఉంటాడు తప్ప వ్యక్తిగా ఉండడు ఆకలిస్తే ఏడుస్తాడు లేకపోతే నవ్వుతాడు లేకపోతే నిద్రపోతాడు బాలుడు ఆ మెమొరీ ఉండాలి నేను ఒక ప్రశ్న అడుగుతా స్మృతి లేకుండా మెమొరీని మీరు పక్కన పెట్టి వాట్ ఆర్ యూ మీరు ఆలోచించండి గత స్మృతి ఏమీ లేదు డ్రాప్ ఆల్ అ ఫీట్ గత స్మృతి పూర్తిగా డ్రాప్ చేసి కు ఎంఐ ఎంఐ పెర్సన్ గత స్మృతులు అలా పెట్టుకుని వాటి చేత నిర్మితమైన వ్యక్తిత్వాన్ని మనం స్వీకరిస్తున్నాం తప్ప వితౌట్ మెమొరీ వాటా మై ఇన్ స్లీప్ వాటా మై బికాజ్ నిద్రలో మెమరీ ఉండదు సో వ్యక్తిత్వము అనేది జాగ్రత్త అవస్థలో కూడా కంటిన్యూస్గా ఉండదు జాగ్రత్త అవస్థలో కూడా నిరంతరంగా ఉండదు ఉదాహరణకి మీరు శ్రవణానికి వచ్చి ముందు ఒక వ్యక్తిగా వస్తారు ఓ వ్యక్తిత్వంతో వస్తారు కానీ తీరాశ్రవణంలో శ్రద్ధగా మీరు కూర్చొని వింటూ ఉంటే మీ వ్యక్తిత్వం ఉన్నది శ్రవణం ఉంటుంది ఇంద్రియాలు ఉన్నబట్టి చెవి వింటుంది మనస్సు తెలుసుకుంటుంది బుద్ధి తెలుసుకుంటుంది ఆత్మ చైతన్యం సర్వాన్ని ప్రకాశింపజేస్తూ అన్ని ఫంక్షన్స్ ఉంటాయి కానీ వ్యక్తి ఉన్నది ఎంత బాగుందండి ఎంత అందంగా ఉంది మీరు సినిమాకి వెళ్తారు సినిమాకి వెళ్తే ఇంద్రియాలు బుద్ధి అన్ని ఫంక్షన్స్ బాగా పనిచేస్తూ ఉంటాయి ప్రాణశక్తి వీటన్నిటిని ప్రకాశింపజేసే ఆత్మ చైతన్యం అన్నీ ఉంటాయి ఫలానా వ్యక్తి ఉండడం అంచేతనే సినిమా అంటే అట్రాక్షన్గా ఉంటుంది సినిమాలో మనిషి ఎందుకు రిలాక్స్ అవుతుందంటే ఆ వ్యక్తిత్వమే బరువు వీడికి ఆ భారాన్ని వీడు మోస్తూ ఉంటాడు ఆ భారం ఆ భారం చాలా ఫ్రీ అయిపోతాయి కాబట్టి మనకి గుర్తొచ్చినప్పుడల్లా వ్యక్తులుగా అవుతూ ఉంటారు జాగ్రత్త అవస్థలో కూడా ఎప్పుడో ఆ చారిత్రక వ్యక్తిత్వం అది ఓ అంశం దా అది అంత గుర్తుడానక్కర్లేదు దాంట్లో ఒక అంశం గుర్తుకు వెంటనే వ్యక్తి అవుతుంది భార్య తను భర్త అవుతాడు కొడుకు తను తండ్రి అవుతాడు సో ఆ రకంగా డేట్ ఆఫ్ బర్త్ ఆగో అప్పుడే పుట్టాను అంటాడు సో ఈ రకంగా జాగ్రత్త అవస్థయలు కూడా ఈ వ్యక్తిత్వము కల్పితమే మధ్య మధ్యలో పోతూ ఉంటుంది అది కూడా ఏమి స్థిరమైనది నిరంతరంగా ఉండేది కాదు కాబట్టి ఫలానా రోజును పుట్టాను అనేటువంటి ఆ వ్యక్తిత్వము అది యథార్థమా తర్వాత ఇంకొకటి ఉండే మీరు ఫలానా వ్యక్తి అనేది నిర్ధారితము కావాలి అంటే మీ చుట్టూ ఉన్న ప్రపంచమంతా అలా ఉండాలి అది ఉన్నప్పుడే ఈ ఫలానా వ్యక్తిత్వం ఉంటుంది అంటే ఏమిటి వీడి భార్య వీడి పిల్లలు వీడి అత్తమాములు వీడి తల్లిదండ్రులు వీడి బంధువులు వీడి మిత్రులు శత్రువులు బ్యాంక్ అకౌంట్లు సుఖాలు దుఃఖాలు శత్రువులు మిత్రులు వీడికి నచ్చిన పొలిటికల్ పార్టీ వీడు నచ్చని పొలిటికల్ పార్టీ ఇవన్నీ ఉండాలి ఇవన్నీ అలా ఉంటే వీడి వ్యక్తిగా ఉంటాడు ఇవన్నీ లేకపోతే వీడి వ్యక్తిత్వం కూడా ఉండదు ఎందుకంటే ఇవన్నీ కలిసి ఆ స్మృతుల రూపంగా వీడికి వ్యక్తిత్వాన్ని కలిగిస్తాయి కాబట్టి ఆ వ్యక్తి వాడి ప్రపంచము రెండు కలిసే ఉంటాయి వాడి ప్రపంచము ఎప్పుడు లేదో ఆ వ్యక్తి లేడు ఆ వ్యక్తి లేడో అవాడి ప్రపంచము లేదు కాబట్టి మనస్సే గ్రాహ్య గ్రాహక భావాన్ని ఆ విధంగా కల్పిస్తుంది మీరు స్వప్నాన్ని చూడండి స్వప్నంలో మీరు వ్యక్తిగా ఉంటారు ఆ వ్యక్తిగా ఉండడానికి కండిషన్ ఏమిటో తెలిసినా ఆ వ్యక్తి చుట్టూ ఒక ప్రపంచం కూడా ఉండాలి వాడు పేకాకాడి వ్యక్తి అనుకోండి క్లబ్బు పేకాడే మిత్రులు పేకలు పంచడాలు కొంత డబ్బు రావడం కొంత డబ్బు పోవడం ఇవన్నీ ఉంటాయి వాడి పేకాట స్వప్నంలో వాడు గంగానదికి వెళ్ళి స్నానం చేసి వచ్చే స్వప్నాన్ని కన్నాడనుకోండి వీడు ప్రయాణము గంగానది ఇతర భక్తులు అక్కడ స్నానం చేయడం పుణ్యం సంపాదించడం మళ్ళీ వెనక్కి రావడం ఈ ప్రపంచం ఉంటుంది ఆ వ్యక్తిత్వంతో పాటుగా స్వప్నం అలాగే ఉంటుంది కదా జాగ్రత్త అంతే జాగ్రత్త ఈజ్ ఆల్సో సేమ్ కాబట్టి గ్రాహక గ్రాహ్య ఒక ప్రపంచము ఆ ప్రపంచం మధ్యలో సెంట్రల్ పాయింట్ కింద ఒక వ్యక్తి ఇప్పుడు మీరు ఇంకొకటి గమనించడం లేదో మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళారనుకోండి మీరు టికెట్ కావాలని వాడిని అడుగుతారు వాడు ఆలస్యం చేశాడని వాడి మీద దబలాడారనుకోండి అక్కడ మీ మీ ప్రపంచానికి కేంద్రం మీరు మీ ప్రపంచంలో ముఖ్యమైన విషయం ఏమిటి ఆ ఫలానా ట్రైను ఆ టికెట్టు ఆ ప్రయాణం ఇంకా వాడు వాడి ప్రపంచం మీ ప్రపంచం ఆ వాడి ప్రపంచంలో ఆ ట్రైను ఉన్నా పోయినా ఒకటే వాడి ప్రపంచం వేరే ఉంటుంది వాడి ప్రపంచానికి కేంద్రము వాడి వ్యక్తిత్వం వాడి వ్యక్తిత్వానికి మీ వ్యక్తిత్వానికి వాడి ప్రపంచానికి మీ ప్రపంచానికి ఏమీ సంబంధం లేదు ఆ పిసరంత వన్ మినిట్ సంబంధం ఉండాలి అక్కడ కూడా క్లాష్ వచ్చేస్తుంది సో ఈ వ్యక్తిత్వాలు వాటి ప్రపంచాలు అంత మానస కల్పనలు తప్ప అంత లోతుగా మనస్సు కల్పించుకున్నవి తప్ప దాంట్లో ఏమీ సత్యత్వము ఉండదు కాబట్టి కనుక ఇక్కడ చెప్పేది ఏమిటంటే ఒక వ్యక్తి వాడి ప్రపంచము ఈ రెండూ కూడా అసత్యమే వ్యక్తిత్వము అసత్యమే ఆ వ్యక్తిత్వాన్ని ప్రపంచమో అసత్యమే प्रपंचमो असत्यमे आ प्रपंचा कल तन पुक व्यक्तित्व कल मरीक ये सत्यमेंट सर्वा अंत ग्राह्य ग्राहक भावा व्यक्ति वाड़ी प्रपंचा प्रकाशिंपजे उज्ञान शातमद्वय अत्य ధర్మా ఇది బహువచనం దేహభేదాను విధాయి అద్వయస్య ఉపచారత మరి ధర్మా అంటే జీవా అని బహువచనం వేశారు ఆ ధర్మాకి ఆత్మాన అని బహువచనం అర్థం చెప్పారు పరమాత్మ అద్వయం ఎలా అవుతుంది మరి అనేకత్వం వచ్చేసింది కదా అంటే చూడండి ధర్మా అనే బహువచనము సామాన్య జనుల యొక్క దృష్టిలో అనేక దేహములు ఉన్నాయి ఒక్కొక్క దేహము మనకు ఒక్కొక్క వ్యక్తి ఉంటాడు కాబట్టి అనేక వ్యక్తులు ఉంటారు అనేక జీవులు ఉంటారు అదే ఒక సామాన్య జనుల యొక్క అభిప్రాయం ఏది కలదో అనుసరించి ఆ బహువచనాన్ని వేశారు తప్ప అద్వయ ఆత్మతత్వంలో ముక్కలు ఇవ్వో వచ్చాయని చెప్పటంందు దాని అభిప్రాయము కాదు దీన్ని ఉపచారము అని అంటారు ఉపచారత అంటే ఆరోపాదిత్యర్థ దేహభేదమును పరమాత్మ మీద ఆరోపించి అనేద అనేక ఆత్మలు అని అన్నారు ఇది ఎలాగంటే పది కొండల్లో నీళ్లు పోసి ఎండలో పెడితే ఒక్కొక్క కుండలో ఒక్కొక్క సూర్యుడు కనపడితే పది మంది ఇప్పుడు సూర్యులు ఎంతమందో లెక్కట్టండి అని ఒక పిల్లాడికి మీరు అప్పచెప్పారండి కొన్ని వాళ్ళు లెక్క పెట్టుకుంటూ ఒకటి రెండు పది సూర్యులు ఉన్నారు అని రిపోర్ట్ ఇస్తాడు ఆ పది సూర్యులు ఎలాగ ఎక్కడి నుంచి వచ్చారు పది కొండలలో ఉండే నీళ్లను బట్టి పది సూర్య ప్రతిబింబాలు వచ్చాయి అలాగే దేహభేదాన్ని బట్టి ఇన్ని ఆత్మలు అనే వచ్చింది తప్ప వాస్తవంలో ఒకే పరమాత్మ ఒకే సూర్యుడు వలే ఒక సూర్యుండు అనే ఉపద్యం ఒకటి ఉందండి అంత నాకంతే గుర్తుంది ఒక సూర్యుండు నాకు అది అంతే గుర్తుంది సమస్త జీవులకు దానొక్కొక్కడై దోచు పోలిక తర్వాత ఈ జన్యు కదంబముల అంటూ ఏదో పోతన్న గారి పద్యం ప్రథమాశ్వాసంలో ఉంది అంటే ప్రథమ స్కంధానికి అనువాదంలో ఉంది అది ఏమేవాథోక్తం విజ్ఞానం జాత్యాదిరహితం ఏవమేవ విజానంత మీరు ఇలాగే తెలుసుకోండి ఇలాగే తెలుసుకోవాలి ఇంకోలాగా ఇంకోలాగా కాదు లేకపోతే ఓ ఫిసర్ ఇది ఓ ఇంకో ఫిసర్ అది అలాగే పోపులో సామాన్ లాగా తెలుసుకోవడం కాదు ఏవమేవ విజానంత ఏవమేవ అంటే అర్థం ఏంటో తెలిసిన విజ్ఞానం శాంతమద్వయం ఆ విధంగా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే తన స్వరూపము విజ్ఞానం శాంతమద్వయం అద్వయం పుట్టుకలేనిది శుద్ధమైన చైతన్యము అద్వయము అంటే అపరిచ్ఛిన్నము కాబట్టి తన స్వరూపము పరబ్రహ్మయే అని వీడు తెలుసుకోవాలి ఎప్పుడైతే తన స్వరూపాన్ని యథార్థంగా తెలుసుకోలేకపోతాడో అప్పుడు తనను ఒక పరిచ్ఛన్న వ్యక్తిగా భ్రమపడతారు రాడు తెలుసుకోలేక పామని భ్రమపడ్డట్లు కాబట్టి ఆ భ్రమలో మీరు పడద్దు విపర్యే న పతే అలాగా పాము పామునే భ్రమలో పడితేలాగా త్రాడని తెలుసుకోవాలి కానీ పామునే భ్రమలో పడితేలాగా త్రాడని తెలుసుకోండి అదేవిధంగా యవమేవ విజానంత మీ స్వరూపము విజ్ఞానం శాంతమద్వయం అని మాత్రమే తెలుసుకోండి అంతేగాని విపర్యంలో మాత్రం పడిపోవద్దు అది శ్లోకం సో ఏమేమంటే ఈ విధంగానే ఈ విధంగానంటే ఏ విధంగా యథోక్ వైశ్లోకము చెప్పిన విధంగా వైశ్లోకంలో ఏమని చెప్పారు విజ్ఞానం జాత్యాదిరహితం మీ స్వరూపము విజ్ఞానం క్షణిక విజ్ఞానం కాదు శాంత విజ్ఞానం సద్రూపమైన విజ్ఞానం క్షణిక విజ్ఞానం అంటే అసెప్ట్ అయిపోయింది అక్షణంలో పుట్టింకో క్షణంలో పోయింది అలాగా అది శాంతమైనటువంటి సద్రూపమైన విజ్ఞానము దానికి ముఖ్యంగా పుట్టుక లేదు జాత్యాది రహితం పుట్టుక లేదు ఎప్పుడూ కూడా మీరు ఆ సత్యాన్ని తెలుసుకోవడంలో మీరు ఎప్పుడైతే పొరపాటు చేస్తారో అసత్యంలో మునిగిపోతారు త్రాడు తెలుసుకోవడంలో పొరపాటు చేసేటంటే ఇంకా పావనే అనే మాట వచ్చేస్తుంది ఒకసారి పాము అనే మాట వచ్చిందంటే ఒక పెద్ద గోతులో వెళుతుంది ఆ పాము అనేది పాము కాదది అది త్రాచు పాము నల్ల త్రాచు పగబట్టిన నల్ల త్రాచు అది ఆ గత ఆరు మాసాల నుంచి పగబట్టింది ఆ నల్ల త్రాచు ఈ పాము పాగ నుంచి నేను బయటపడితే నాకు పుట్టబోయే మనవుడికి పేరు నాగ దేవత పేరు పెట్టుకుంటాను ఇంకా కోడలు ఒప్పుకోదు కోడలు ఆవిడేవో ఆలోచనలు ఆవిడ గర్భవతి ఆవిడే వీడు కాదు తొమ్మిది వసాలు ఇరవై వసాలు వస్తుంది అమ్మ ఆవిడ కంటుంది కష్టం అంతా పడి ఆవిడ పెట్టుకుంటుంది వీడికి ఎందుకండి పేరు అంటున్నా నాగా పేరు నాగ వద్దండి మేము ఇంకేదో పెట్టుకుంటాం ఆఖరికి ఈ మొక్కులు ఇవన్నీ పెట్టి ఏ టు జడ్ మూర్తి అని ఒక అలా ఉంటున్నారు నాగవీర వెంకట సుబ్రహ్మణ్యూ మేము ఏం చేస్తాం యునైటెడ్ నేషన్స్ కి వెళ్లి నేను ఒకసారి యునైటెడ్ నేషన్స్ కి వెళ్లి ఏం చెప్పానంటే మేము హిందువులము ఏకేశ్వరోపాసకులము మేము బహుదేవతలను మేము ఆరాధించము ఈ బహుత్వం ఒకే పరమాత్మ కేవలము అధ్యారోపితం మాత్రమే అని నేను పెద్ద ఉపన్యాసం చెప్పాను చెప్తే వాళ్ళందరూ బాబు వీడు ఎవడో బాగా చెప్పాడని పాపం చాలా సంతోషించారు కానీ నాకు తెలుసు అలా కాదు అని వీడు భయపడే మొక్కుకొని వస్తాడు అరే విపర్యంలో పడితే అలాగే ఉంటుంది విపర్జయం తప్పిదంలో పడిపోతే దారి బండి తప్పుదారిలో పడిపోతే ఇంకా బండి అంతే అలాగే ఉంటుంది అది మళ్ళీ దారికి వచ్చి అది ముందుకి వేగంగా వెళ్ళేది ఏముండదు ఈ బళ్ళు కూడా ఈ రైళ్ళు కూడా లేట్ అయిన బండిని పక్కన పెట్టేస్తారు ఇట్ ఈ లేట్ అండ్ ఇట్ బికమ్స్ మోర్ లేట్ అలాగా విపర్యంలో పడిపోకూడదు జాత్యాతి రహితం